ఏడనుండె నిందాక ఇంటి ముంగిట గదా అప్పుడే ఈ కృష్ణుడు ఏడపూతకి జంపే ఇంత పిన్నవాడంటా ఆడుకునే రదే వీధినందరు గూడి వేడుకతో మన గోవిందుడు కాడుగదా చూడరమ్మ వీడుకడు చుల్ల పాపడు మరలి అప్పటివాడే మద్దులు విరిచెనంట పరుగులు వెపడతులెల్లా కరికరించగరోల గట్టితేనప్పుడు మా హరికాడుగదా ఆడనున్న బిడ్డడు ఎంతగా గనొక బండి విరిచే అప్పటినంట రంతు సేసేరదివో రసలు నిండి అంత ఈ శ్రీవేంకటేశుడైన మన కృష్ణుడట ఇంతే ఇంతేకాక ఎవ్వరున్నారిటువంటి పాపడు